కనుక మనం ఎన్ని నిమిషాలు కూర్చోవాలో తెలుసుకోవాలి అది ఏమిటది అది ఆ తమ పక్షం మినిమం సైడ్ క్రిటికల్ మినిమం సైడ్ అంటే పదేళ్ల పిల్లలు పది నిమిషాలు కూర్చునే తిరగాలి రెండు నిమిషాలు కూర్చుంటే అలా కళ్ళు మూసుకుని అలా కళ్ళు తెరిస్తే ఆ రెండు నిమిషాలే శ్వాస మీద ధ్యాసించితే మనకి మనం పొందవలసిన స్థితిని మనం పొందాం ఎలాగైతే క్లాస్ రూంలో నోటికి నలభై మార్కులు వస్తే తెలుగులో ఇంగ్లీష్లో పాస్ అవుతాము ఏదో ఉంటుంది ముప్పై ఐదో నలభై నలభై ఐదో అలాగే ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చుంటే కానీ శ్వాస విద్య యొక్క సూక్ష్మము మనం అనుభవించం కనుక గుర్తుంచుకోండి ఆ ఎంత చేసినా అంత లాభమే నూటికి నలభై ఐదు మార్కులు తెచ్చుకుంటే పాస్ అవుతాము అరవై మార్కులు తెచ్చుకుంటే ఫస్ట్ క్లాస్ వస్తాము నూటికి నూరు మార్కులు తెచ్చుకుంటే నూటికి నూరు మార్కుల కోసమే మనం ఉన్నాం అంటే ఎప్పుడు ఖాళీ దొరికినా అప్పుడు ధ్యానంలో నిమగ్నం కావాలి ఎప్పుడు విద్యార్థి జీవితంలో ఆటలు లేవో పాటలు లేవో చదువులు లేవో వేరే ఏ పనులు లేవో మనం మరి పనికిరాని కబులు మాట్లాడుతున్నప్పుడు అక్కడ దాన్ని ఆనకట్టవేసి ధ్యానంలో కూర్చునాలి ఎంత మ్యాక్సిమం వీలైతే ఎంత అధికంగా వీలైతే అంత కూర్చోవాలి అధమ ప్రతిరోజు ఎవరి వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చునే తీరాలి ప్రతి విద్యార్థి స్కూలు విద్యార్థి కాలేజీ విద్యార్థి ఐదేళ్ల లోపు పిల్లలకు వాళ్ళకి శ్వాస గురించి చెప్పనే చెప్పక్కర్లేదు ఊరికి కళ్ళు మూసుకుంటే చాలు వాళ్ళకి మూడో కన్ను సహజంగానే తెలుసుకునే ఉంటుంది ఐదు ఐళ్ల లోపల పిల్లలు ఆత్మ పదార్థమే వాళ్ళ దేహ పదార్థం ఐదేళ్ల తర్వాతే వాళ్ళకి ఈ ఆత్మ పదార్థం తగ్గుతూ దేహ పదార్థం నేను అనే భావన హెచ్చు అవుతుంటుంది దానికోసమే ఆ దేహ పదార్థం నేను అనే భావం నుంచి ఆత్మ పదార్థం నేను అని తెలుసుకునేందుకే మధ్యలో శ్వాస ఎక్కడైతే నేనే ఆత్మభావం అనే ఉందో అక్కడ శ్వాస యొక్క అనుసంధానం అక్కర్లేదు ఐదేళ్ల లోపు పిల్లలకు శ్వాసానుసంధానం లేదు కేవలం కళ్ళు రెండు మూసుకొని మూడు నిమిషాలు కూర్చోని చెప్తే చాలు వాళ్ళకి మూడో కన్ను పూర్తిగా మరి విపారి ఉండే ఉంటుంది కనుక ఆ అనుభవాలను వాళ్ళు అడిగితే ఏం చక్కగా చెప్తారు కొంచెం ప్రాక్టీస్ చేయిస్తే విద్యార్థులకు ఈ యొక్క శ్వాసశక్తి ద్వారా ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి అపారంగా లభ్యమైనప్పుడు ఆ పది నిమిషాలు పదిహేను నిమిషాలు ధ్యానం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ ఆటలు ఆడుకుంటారో ఎంత అద్భుతంగా ఆడుకుంటారో చురుకుగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడతారో చదువులు చదివితే ఎంత చక్కగా ఏక సంతాక రాహులు అవుతారో పాటలు పాడుకుంటే చక్కగా పాడుకుంటారు పనులు చేసుకుంటే పరిశుద్ధంగా క్లీన్గా నీట్గా చేసుకుంటారు ధ్యానం యొక్క మహిమ కనుక ప్రతీ స్కూలులోనూ ప్రతి కాలేజీలోనూ ఆ మేనేజ్మెంట్ వారు ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ మరి స్టాఫ్ అందరూ కూడాను పిరమిడ్ మాస్టర్లను పిరమిడ్ ధ్యాన యోగులను పిలిపించుకొని వారి చేత తాము ధ్యాన ధ్యాన ప్రశిక్షణ తీసుకుని మరి పిల్లలందరికీ ఎలా ధ్యాన ప్రశిక్షణ చేయాలో ఒకసారి రెండుసార్లు వచ్చి పిరపడిన మాస్టర్లు చూపిస్తారు చేయిస్తారు ఆ తర్వాత ప్రతిరోజు చేయించవలసింది చూపించవలసింది మరి ఏ స్కూలులో ఉన్న ఆ స్కూల్ మేనేజ్మెంట్ వారే ఆ స్కూల్ స్టాఫ్ వారే ఆ స్కూల్ యొక్క మరి ఉపాధ్యాయులే కనుక ఉపాధ్యాయులందరూ స్టాఫ్ అందరూ కరెస్పాండెంట్స్ ప్రిన్సిపల్స్ వారు ఫస్ట్గా ఈ ధ్యాన విద్యను నేర్చుకోవాలి ఈ ధ్యాన విద్యలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలన్నీ వారు అధ్యయనం చేయాలి చదవాలి వందలాది వేలాది లక్షలాది ధ్యాన అనుభవాలను క్రోడీకరించారు అనేక లో పుస్తకాల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ పబ్లికేషన్స్లో ఈ ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ వారు ప్రిన్సిపల్ మరి కరస్పాండెంట్ వీళ్ళందరూ కూడా ఆ పుస్తకాలను చదివి అందులోని విశేషాలను తమ తమ విద్యార్థిని విద్యార్థులకు వారానికి ఒకసారి ఒక క్లాస్ పెట్టుకుని మెడిటేషన్ క్లాస్ పెట్టుకుని స్కూల్ అందరినీ పిలిపించి మొత్తం आयोज ध्यान विद्या सूक्ष्म श्वास विद्या सूक्ष्म मरी अंदर की तेयर यह आत्म विद्य प्राणशक्ति विद्य ध्यान विद्य श्वास विद्य इवन पर्याय पद పూర్వ రోజులు గురుకులాలలో రాముడికి వశిష్ఠుడు శ్రీకృష్ణుడికి సాందేపుడు ఈ శ్వాస విద్యనే ప్రబోధించారు శ్వాసవిద్యనే అభ్యసింపజేశారు దానినే మనం తిరిగి ప్రవేశింప చేస్తున్నాము ఆ రోజులో ఒక సత్యము ఈ రోజుల్లో ఇంకొక సత్యము లేదు సత్యం ఎప్పుడు ఒకటే సత్యము దేశ కాల పరిస్థితులకు అతీతమైనది దేశకాల పరిస్థితులకు లోబడి ఉన్నది ఆచారం కర్మకాండ కానీ సత్యకాండ జ్ఞానకాండ దేశకాల పరిస్థితులకు అతీతమైనది కనుక ఈరోజు పిరమిడి మాస్టర్స్ ఏ విధమైన ఈ యొక్క అనాపాన సతి అంటే ఆన్ అంటే ఉచ్వాస అపానంటే నిశ్వాస సతి అంటే కూడుకుని ఈ యొక్క అనాపాన సతిని ప్రబోధిస్తున్నారో అదే శ్రీకృష్ణుడి దగ్గర శ్రీకృష్ణుడికి సాందీపుడు మరియు శ్రీరాముడికి వశిష్ఠుడు శ్రీ ఆంజనేయ స్వామికి తల్లి అంజనాదేవి నేర్పించింది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అదే సత్యం కనుక ఈ శ్వాస విజ్ఞానము శ్వాస విద్య శ్వాసానుసంధాన అభ్యాసం చిన్నప్పుడే స్కూలు దశలోనే అందరికీ ప్రవేశింపెట్టాలి ప్రభుత్వం యొక్క మౌలికమైన పాలసీ ఇది కావాలి అది అవుతోంది ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ధ్యాన సిద్ధాంతాన్ని ధ్యాన సూత్రాన్ని ధ్యాన విద్యా అభ్యాసం యొక్క ఆవశ్యకతను గురించి విస్తారంగా ప్రతి చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఒక గవర్నమెంట్ పాలసీగా తయారైపోయింది కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు ఎక్కడికెళ్ళినా ఎంతో స్వాగతం లభిస్తోంది ఆదరణ లభిస్తుంది మరి స్కూలు మేనేజ్మెంట్ వారు కాలేజ్ మేనేజ్మెంట్ వారు వాళ్ళని ఈ యొక్క ధ్యానం క్లాసెస్ను శిక్షణ తరగతులను విస్తారంగా ఆర్గనైజ్ చేస్తున్నారు ధ్యాన విద్య అనేది ఏ హిందూ మతానికి సంబంధించింది కాదు అది హిందూ మత ప్రత్యేకత కాదు ధ్యానమతం అనేది అదొక శాస్త్రము అదొక సైన్స్ అదొక ఇంగిత జ్ఞాన సూత్రము కామన్ సెన్స్ బేసిక్ పాయింట్ ఫర్ ఎవరి పర్సన్ ప్రతి మానవుడికి ఆ శ్వాస ఉంది ఆ శ్వాస యొక్క శక్తి లభ్యం కావటం లేదు కూసంత శ్వాస విద్య కొండంత కొంత శ్వాస మీద ధ్యాస పెడితే సకల రోగాల నుంచి సకల మూర్ఛల నుంచి మనం జాగృతమవుతాం స్వస్థతను పోగొట్టుకున్న వాళ్ళు స్వస్థతను రాబట్టుకుంటారు కూసంత శ్వాస విద్య కొండంత సంజీవిని విద్య విద్యార్థిని విద్యార్థులకు మరి ఈ రోగాలు వ్యాధులు ఇవన్నీ కూడాను వాళ్ళు గత జన్మల్లో మరి చేసుకున్న కర్మల ఫలితంగా ఒకవేళ వస్తే అవన్నీ కూడాను ధ్యానం ద్వారా మటమాయమవుతాయి ఎందుకంటే శ్వాస విద్య అనేది సంజీవనీ కనుక ఈ విద్యార్థిని విద్యార్థులకు ఏ తలకాయ నొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా అవన్నీ కూడాను ఆ యొక్క శ్వాస విజ్ఞాని జ్యోతి వెలిగించినప్పుడు వాళ్ళు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాసానుసంధానం చేస్తున్నప్పుడు అన్ని అనారోగ్యాలు మటమాయమవుతాయి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు ఏ మందుకోకూడదు ఈ యొక్క ధ్యాన విద్య శ్వాస విద్య విద్యార్థులలో ఏవైనా చెడు అలవాట్లుంటే ముఖ్యంగా అతిగా మాట్లాడడం అతిగా తినడం పనికి రానివి తినడం ఇలాంటి ఏమైనా ఉంటే అవన్నీ కూడాను సహజంగానే పోతాయి చెడు పోతాయి మంచి అలవాట్లు తెలియకుండానే వస్తాయి చెడు తెలియకుండానే పోతాయి కనుక శ్వాస విజ్ఞాన జ్యోతిని ప్రతి స్కూల్లోనూ రెండు అక్టోబర్ ఫస్ట్ కల్లా ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడాను అన్ని స్కూల్స్ లోను ఇది విస్తరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి రెండు వేల రెండు అక్టోబర్ ఈ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన అన్న ఈ యొక్క ప్రోగ్రామ్ను వన్ ఇయర్ ప్రోగ్రామ్ను అక్టోబర్ ఫస్ట్ను హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది అక్టోబర్ ఫస్ట్ రెండు నుంచి అక్టోబర్ ఫస్ట్ రెండు వరకు ఎవరెవరు ఏ ఏ పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వారి చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్ని కూడాను ఈ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతిని వెలిగించుకునేలా ఆ యొక్క ప్రోగ్రాం పెట్టుకుని ఆ యొక్క జ్యేయం కట్టుకున్నారు అందరూ ఈరోజు శ్వాస మీద ధ్యాస ద్వారా శ్వాస యొక్క శక్తి లభ్యము श्वासमीद ध्यास लेकिन आ श्वास प्राणशक्ति लभ्यम का श्वासमीद्यास एंत अंत प्राणशक्ति लभ्यम श्वास आ श्वासशक्ति लभ्यम अंत विद्यार्थि जीवन में क्रां लभिस्टी अश्यल मन కూలంకషంగా తెలుసుకున్నాం ఇది ఎంత సింపుల్గా ఉందో ఈ యొక్క సబ్జెక్ట్ ఎంత డైరెక్ట్గా ఉందో అంటే ఇది వినడానికి కూడాను తెలియని వాళ్ళకి అపురంగా మరి ఉంటుంది కానీ ఒక్కసారి కూర్చుంటే చాలు ఎవరికైనా కానీ డెబ్భై ఏళ్ల ముదుసులు డెబ్బై నిమిషాలు కూర్చోవాలి తెలిసిపోతుంది ఏడు నిమిషాలు కూర్చుంటే తెలియదు కనుక ఎవరైనా కానీ ఒక్కసారి కూర్చుంటే వాళ్ళకి ఈ మాటల్లోని సత్యము పరమ సత్యము చక్కగా అవగాహనకు వస్తుంది దృగ్గోచరం అవుతుంది ఒక్కసారి కూడా కూర్చోకపోతే ఈ మాటల్లో నీటిలోని గీతల్లో కనబడవచ్చు వినిపించవచ్చు సత్యములా మనకి తెలియబడాలంటే ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూర్చునే తీరాలి ఈ మాటల్లో ఎవరికైనా కొంచెం నమ్మకం తక్కువగా ఉంటే ఆ తక్కువ నమ్మకానికి వారి యొక్క అశాస్త్రీయ దృక్పథమే కారణమని తెలియజేస్తూ శాస్త్రీయ దృక్పథం అంటే మనం తెలియనిది మనికి తెలియందే కాని అక్కడ లేనిది కాదని తెలుసుకుంటూ తెలియనిది తెలుసుకోవాలంటే ఒకసారి దాన్ని రుచి చూడాలి ఒకసారి దాన్ని చేసి చూడాలి అన్న శాస్త్రీయ దృక్పథం కలిగి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క అనాపానశతిని శ్వాసానుసంధానం శ్వాస మీద ధ్యాసను ఖచ్చితంగా ఒకసారి చేస్తే దాని యొక్క బేసిక్ రుచి తెలుస్తుంది నలభై రోజులు ఏకదాటిగా చేస్తే దాని యొక్క దానిమీద పట్టు వచ్చేస్తుంది నలభై రోజులు ఈ యొక్క దీక్షను శ్వాస విజ్ఞాన జ్యోతిని వెలిగించుకునే దీక్షను తీసుకుంటే నలభై రోజుల్లో మొత్తము పట్టు వచ్చేస్తుంది ఈ నలభై రోజుల శ్వాస మీద ధ్యాస దీక్షనే హనుమాన్ చాలీస అంటున్నాం హనుమాన్ అంటే శ్వాసపుత్రులు కావడం వాయుపుత్రులు కావడం పావన పుత్రులు కావడం మారుతి పుత్రులు కావడం అదే హనుమాన్ అంటే చాలీసా అంటే నలభై నలభై రోజులు రెండు రోజులు చేసి ముప్పై రోజులు మానేసి మళ్ళీ మూడు రోజులు చేసి మళ్ళీ నలభై రోజులు మానేస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది కానీ ప్రతిరోజు విధిగా ఒక నలభై రోజుల కార్యక్రమం పెట్టుకుంటే నలభై రోజులు అయ్యేసరికి దాని యొక్క పూర్తి స్వరూపం దాని పూర్తి ఆ యొక్క ఈ శ్వాస విజ్ఞాన జ్యోతి ఈ యొక్క మొత్తం అంతా కూడా మనకి తెలిసిపోతుంది అవగతమైపోతుంది నర నరాలా ఇంకైపోతుంది ఇంకా ఎప్పటికీ మన దగ్గర నుంచి దూరం పోజాలదు ఈ విషయాలు తెలుసుకుని ప్రిన్సిపల్స్ కరెస్పాండెంట్స్ స్టాఫ్ ఉపాధ్యాయులు టీచర్స్ ఈ యొక్క అత్యంత మౌలికమైన ప్రాథికమైన శ్వాస విద్యను ధ్యాన విద్యను విద్యార్థి జీవన క్రాంతి కోసం కృషి చేస్తున్న అంకితమైన ఈ ఉపాధ్యాయులు ఈ యొక్క కరస్పాండెంట్స్ ఈ కాలేజీ ప్రిన్సిపాల్స్ స్కూల్ ప్రిన్సిపాల్సు తాము స్వయంగా నలభై రోజులు ఈ కార్యక్రమం చేపట్టి వెంటనే ఆ తర్వాత స్కూల్ పిల్లలందరి చేత కాలేజీ పిల్లలందరి చేత వాళ్ళ చేతనే కాదు ఆ విద్యార్థి విద్యార్థినుల తల్లిదండ్రులు అందరి చేత చేయిస్తారని ఆకాంక్షిస్తూ ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడాను రెండు వేల మూడు అక్టోబర్ ఫస్ట్ కల్లా సకల స్కూళ్ళు కాలేజీలు మరియు శ్వాస విజ్ఞాన జ్యోతిని అఖండంగా వెలిగింపజేసుకోవాలని ఆకాంక్షిస్తూ శ్రీ శివప్రసాద్ గారు ఈరోజు మనం ఈ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన అన్న ఈ యొక్క సబ్జెక్టు గురించి కూలంకషంగా తెలుసుకుందాం ఇప్పుడు మరి విద్యార్థిని విద్యార్థులందరినీ కాసేపు ధ్యానంలో కూర్చోబెడదాం అందరూ దయచేసి కళ్ళు రెండు మూసుకోండి కళ్ళద్దాలకి ఎవరైనా ఉంటే కళ్ళద్దాలు తీసేయండి హాయిగా కూర్చోండి ఏమాత్రం టెన్షన్ లేకుండా కూర్చోండి కాళ్ళలో కాళ్ళు పెట్టుకుని చేతుల్లో చేతులు పెట్టుకుని వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకుని కళ్ళు రెండు మూసి వేసుకొని సరిగ్గా ఒక పది నిమిషాలు కూర్చుందాం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ససేమిరా కళ్ళు ద్రవబద్దు గుర్తుంచుకోండి ఏ మంత్రము లేదు ఏ తంత్రము లేదు ఏ యంత్రము లేదు ఉన్నదల్లా శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం మీకు చక్కటి సంగీతం కూడా వినపడుతూ ఉంటుంది పాటు శ్వాస మీద శ్వాస ఎలాంటి ఆలోచనలు వస్తున్నా కట్ చేసేసేయండి ఇప్పుడు మీకు మీ బాటనీ గుర్తుకు రాకూడదు జువాలజీ గుర్తుకు రాకూడదు మ్యాథమెటిక్స్ హిస్టరీ జాగ్రఫీ తెలుగు కంప్యూటర్స్ ఇంజనీరింగ్ ఏది గుర్తు రాకూడదు ఇప్పుడు మీరు మీ శ్వాస ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీకు గుర్తు రాకూడదు మీ ఉపాధ్యాయులు మీ స్కూల్ ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ ఎవరు మీ మిత్రులు ఎవరు గుర్తు రాకూడదు మీరు మీ శ్వాస అందరూ కళ్ళు మూసుకోండి ఎవరు కళ్ళు తెరవద్దు ఏమాత్రము శబ్దం చేయవద్దు అనవసరంగా కదలవద్దు హైగా కూర్చోవాలి గుర్తుంచుకోండి నోటిలోని మౌనము మనస్సులోని శూన్యము దాని పేరు ధ్యానము శ్వాసే మరి మార్గం మరొకసారి నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానం శ్వాసే మరి మార్గం చక్కటి సంగీతం మీకు వినపడుతుంది దాంతోపాటు శ్వాస మీద ఆ సంగీతము మీ మనస్సును చక్కటి స్థితిలో ఉంచుతుంది శ్వాస మీద ధ్యాసకు అనుగుణంగా దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు ఓకే అని చెప్పేంతవరకు మరొక ఎనిమిది నిమిషములు గుర్తుంచుకోండి శ్రీకృష్ణుడు చిన్నప్పుడే శ్రీ సందీప మహర్షి దగ్గర ధ్యాన విద్య నేర్చుకున్నారు శ్రీరాముడు చిన్నప్పుడే శ్రీ వశిష్ఠుడి దగ్గర ధ్యాన విద్య నేర్చుకున్నారు ఆంజనేయ స్వామి రెండేళ్ల వయసుకప్పుడే తన తల్లి అంజనాదేవి దగ్గర ధ్యాన విద్య నేర్చుకుంది కనుక వాళ్ళు వెళ్ళిన పంథాలోనే మనం వెళ్తున్నాం ఎవరు కళ్ళు తిరగవద్దు హాయిగా కళ్ళు రెండు మూసుకుని శ్వాసానుసంధానము శ్వాస మీద ధ్యాస ఆనాపాన సతి అథవా శ్వాసపుత్రులు కావడం మార్తి పొత్తులు కావడం ఎవరూ కళ్ళు తిరవద్దు ఏడు నిమిషములు మటుకే ఎవరూ కళ్ళు తరవద్దు హాయిగా కూర్చొని కళ్ళు నుండి మూసుకుని శ్వాస మీద చేస శ్వాసానుసంధానం సేమిరా కళ్ళు తరవద్దు నోటిలోని మౌనము మనస్సులోని శూన్యము దాని పేరు ధ్యానము శ్వాసే మరి మార్గము so same time i gallu theruvathu aakhare aidu nimishamulu don't open your eyes come what may make your thoughts empty make your mind empty my dear friends my dear students don't open your eyes whatsoever అఖరు రెండు నిమిషములు ఎవరూ కళ్ళు తిరగవద్దు ఆఖరి ఒక్క నిమిషము ఎవరూ కళ్ళు తరవద్దు నోటిలోని మౌనము మనస్సులోని శూన్యము దాని పేరు శ్వాసే మరి మార్గం శ్వాసే మరి మార్గం శ్వాసే మరి మార్గం శ్వాసే మరి మార్గం శ్వాసే మరి మార్గం శ్వాస మరి మాగం శ్వాస మరి మార్గం